జై గురుదత్త యోగవాసి స్థితిప్రకరణం మూడవ భాగం శ్రోతలకు విజ్ఞప్తి పూజ్య శ్రీ కుపా వెంకటకృష్ణమూర్తి గారి యోగవాసిష్ట ప్రవచనాల్లోని ఈ భాగం శ్రీ దర్భాశాస్త్రి గారి కంఠస్వరంలో వింటారు భార్గవపాఖ్యానంలోని సంకేతాల గురించి సిద్ధాంతాల గురించి వశిష్ఠ మహర్షే వివరణ ఇవ్వబోతున్నాడు బాగా అర్థం కావడం కోసం ఈ భార్గవోపాఖ్యాన కథను మన పద్ధతిలో మనం కొంత విశ్లేషణ చేసుకుందాం ప్రపంచం యొక్క స్థితి మనస్సు మీద ఆధారపడి ఉంది అని నిరూపించడానికి వశిష్ఠుడు ఈ కథ మొదలుపెట్టాడు ఈ నిరూపణకు వెనక చెప్పిన లీలోపాఖ్యానం లవణోపాఖ్యానం ఈ రెండే చాలు అయినా కొత్తది చెబుతాను అంటూ ఈ భార్గవోపాఖ్యానం చెప్పాడు లీలోపాఖ్యానం లవణోపాఖ్యానాలకు మించి ఇప్పుడు భార్గవోపాఖ్యానంలో విశేషం ఏమిటి చూద్దాం భృగువు అంటే కొండచర్య అంటే బండరాతి పలక దాంట్లోంచి ఏ మొక్క మొలవదు కానీ చిత్రంగా అక్కడ శుక్రుడు జన్మించాడు శుక్రం అంటే వీర్యం అంటే విత్తు విత్తు మొలవడానికి తల్లిగర్భము నేలగర్భము అలాంటిది ఏదైనా కావాలి కానీ ఈ శుక్రుడు అలాంటి గర్భాలతో పని లేకుండానే ఒక స్వర్గలోకాన్ని ఉనికిలోకి తెచ్చాడు చివరికి వేల సంవత్సరాలు తపస్సు చేసి సమంగా నదీ తీర మునికుమారుడి శరీరాన్ని ఉనికిలోకి తెచ్చాడు కథాగమనంలో వీటికి ఉత్పత్తి ఎక్కడ ఉందో కనిపించదు ఉనికి మాత్రం కనిపిస్తుంది ఎంత గట్టి ఉనికి అంటే చివరికి సమంగా నదీ తీర కుమారుడి శరీరం అనేది తగలబెడితే కానీ పోలేదు ఎవరు తగలబెట్టారు ఎవడు దాన్ని సృష్టి చేశాడో వాడు వాడిని సృష్టి చేసిన వాడు ఇద్దరూ కలిసి తగలబెట్టేశారు అంతటి ఉనికిని అంతటి స్థితిని సాధించగలిగింది ఎవరు అంటే శుక్రుడి మనస్సే కథాగమనలో మనం గమనించవలసిన మరో ముఖ్యాంశం ఏమిటి అంటే పాతశుక్రుడి మరణం మరణం అంటే ఏమిటి అందరూ చెప్పే మాట నిజమైతే శరీరంలోంచి ప్రాణం లేచిపోవడమే మరణం ఇక్కడ శుక్రకుమారుడు పాతశరీరంలో ఉండే స్వర్గసుఖాల భావన మొదలుపెట్టాడు ఒక స్వప్న ప్రపంచంలాగా ఒక పగటి గాలి మేడలాగా ఆ స్వర్గలోకం యొక్క ఉనికి ప్రారంభం అయింది అతడు దాని సృష్టి చెయ్యాలి అని సంకల్పించలేదు అందుచేతనే దాన్ని సృష్టి చెయ్యలేదు అప్పటికే ఉన్న అప్సరస వెంటబడి నడుస్తూ అప్పటికే ఉన్నది అని తను భావిస్తున్న స్వర్గలోకంలోకి ప్రవేశించాడు సుఖాలను అనుభవించాడు ఈ ప్రక్రియలో ఆ భావన ఎప్పుడు గట్టి పడ్డదో దానికి ఏ ఏ పాత సంస్కారాలు జోడై జన్మ పరంపర ఏర్పడిందో అతనికే తెలియదు అక్కడ ఆ భావన గట్టి పడుతున్న కొద్దీ ఆ మనస్సుకి దానిని ఆశ్రయించుకొని ఉన్న ప్రాణానికి పాత శరీరంతో పని తగ్గిపోయింది అందువల్ల అది మరపున పడిపోయింది ఆ ప్రాణం ఎప్పటికప్పుడు కొత్త శరీరాల వెంటే పరుగులు తీసింది అందువల్ల ఆ ప్రాణం పాత శరీరాన్ని పట్టించుకోకుండా వదిలేసింది మామూలు లోక పద్ధతి ప్రకారం జీవికి కాలం తీరిపోయాక మృత్యుదేవత వచ్చి ప్రాణాలు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది కానీ ఆ జీవికి పాత శరీరం వదిలిపెట్టడం ఇష్టం లేక గింజుకుంటూ ఉంటాడు చివరికి మృత్యుదేవతే గెలిచి ప్రాణాలను పీక్కుపోతుంది ఈ లెక్కలో ఆలోచిస్తే శుక్రకుమారుడి పాత శరీరం దగ్గర జరిగింది మరణమా కదా ప్రాణం పోవడమే మరణం అయ్యేటట్లయితే అది మరణమే కానీ ప్రాణం వట్టిగా ఎందుకు పోతుంది మృత్యుదేవతో కాలదేవతో ఎవరో ఒకరు లాక్కుపోతేనే పోతుంది అనేటట్లయితే అది మరణం కాదు కానీ మృత్యువు కాలము దేవత అనే పదాలు ఉపయోగించారే వాటికి అర్థం ఏమిటి ఈ విచారణ ఎవ్వరూ చేయరు భృగు మహర్షి చేయలేదు కానీ అక్కడ జరిగింది మరణమే అని ఖాయం చేసుకుని దానికి కారణం మృత్యుదేవతే అని నిశ్చయం చేసుకుని ఆ దేవతను శిస్తాను అని భృగు మహర్షి బయలుదేరాడు ఇది ఆయన క్రోధక్రియ ఇది భృగు మహర్షిలో పుత్రశోకం వల్ల పుట్టింది పుత్రశోకం ప్రేమ వల్ల పుట్టింది కాగా ప్రేమ శోకము క్రోధము అనేవాటికి భృగు మహర్షి యొక్క పూర్వపుణ్యం తోడై మృత్యువు అనే శక్తి అక్కడ సాకారంగా ప్రకాశించింది అలా ప్రకాశించింది కనుక అది దేవత దేవత అంటే స్వయంగా ప్రకాశించేది అని అదే మృత్యు దేవత అదే కాలదేవత ఆ కాలదేవత వచ్చి నీ కొడుకుది మరణం కాదు అంది నీ కొడుకు ఫలానా చోట బ్రతికే ఉన్నాడు చూసుకో అంది తీరా చూస్తే అది నిజమే ఇదంతా చూసి భృగు మహర్షి ఆశ్చర్యపోక తప్పలేదు బ్రహ్మదేవుడు శరీరాలను సృష్టి చేస్తాడని జీవులు వాటిలోకి ప్రవేశిస్తారని ప్రవేశించిన జీవులను కాలానికి కాలదేవుడు జుట్టు పట్టుకొని బయటకి లాగేస్తే అప్పుడు అది మరణం అవుతుందని లోకంలో అందరూ చెప్పుకునే సిద్ధాంతం ఇక్కడ అది కదిలిపోయింది ఇక్కడ ఈ సమంగానదీ తీర మునుకుమారుడి శరీరాన్ని బ్రహ్మదేవుడు తన పంచభూతాలతో సృష్టి చేశాడు అనేందుకు వీలు లేదు పోనీ ఇది శుక్రకుమారుడి స్వప్నలోక శరీరం అని ఊహ మాత్రమని తీసి పారేసేందుకు వీలు లేదు ఇది స్వప్నం వంటిదే కానీ స్వప్నం కాదు ఇది ఇంద్రజాలం వంటిదే కానీ ఇంద్రజాలం కాదు తర్క ఇది స్థూల శరీరం కావడానికి వీలు లేదు కానీ ఇది పూర్తిగా స్థూలమే దీని వెనకాల జన్మ పరంపరను పరిశీలిస్తే దానికి ఆది ఎక్కడో ఆ మొదటి జన్మను ఎవరు సృష్టించారో అర్థం కావడం లేదు అయినా దీని ఉనికి సుస్థిరమైనదే ఈ పరస్పర వైరుధ్యాలకు భృగు మహర్షి దగ్గర తాత్విక సమాధానాలే తప్ప లౌకిక సమాధానాలు లేవు అందుకే ఆయన తత్వదృష్టితో తోకముడిచి కాలదేవుడి వెంట నడిచాడు ఒక జీవి తను విడిచిపెట్టిన శరీరాన్ని తానే తగలబెట్టుకోవడం అనేది ఈ కథలో పతాక దృశ్యం నిజానికి అది తాను సృష్టి చేసిన శరీరం అనడం తన వల్ల స్థితిలోకి వచ్చిన శరీరం అనడం మేలు ప్రతివాడు ప్రతిరోజు తన స్వప్న శరీరాన్ని మాయము చేసేస్తున్నాడు కానీ తగలబెట్టడం లేదు శుక్రకుమారుడు మునికుమారుడి శరీరాన్ని మాయం చేయలేక తగలబెట్టవలసి వచ్చింది ఎందుకంటే దాని స్థితిలోని స్థూలత్వం అంత గట్టిగా ఉంది పూర్వం లీలోపఖ్యానంలో సూక్ష్మశరీరానికి స్థూల శరీరానికి మధ్య తేడా పెద్దగా ఏదీ లేదని ఏ భావన సూక్ష్మ ప్రపంచాన్ని కలిగిస్తుందో ఆ భావనే ఇంకా ఇంకా దృఢపడితే ఆ ప్రపంచం క్రమంగా స్థూలం అయిపోతోందని చెప్పారు ఆ సిద్ధాంతాన్ని ఇక్కడ మునికుమారి శరీరానికి కూడా మనం అన్వయించుకోవాలి అయితే ఇలాంటి స్థూల శరీరాలను సృష్టి మనోబలం శుక్రుడు లాంటి కొద్దిమందికే ఉంటుందా మనబూడి సామాన్యులు ఉంటుందా అనే ప్రశ్న ఒకటి ఉంది దానికి వెంటనే మనం ఆ శక్తి అందరికీ ఉండదు ఎవరో కొందరు తపశాలులకు మాత్రమే ఉంటుంది అని సమాధానం చెప్పాలి అని ఉరకలు వేస్తాం అయితే ఈ ప్రశ్న రామ చర్చలో రాబోతోంది కనుక వశిష్ఠుడే ఏమంటాడో ఇక్కడ గమనిద్దాం ఇప్పుడు మనం రామ చర్చలోకి ప్రవేశిద్దాం శ్రీరామచంద్రుడు వశిష్ఠుడిని అడుగుతున్నాడు గురుదేవ కథ అంతా విన్నాను చాలా బాగుంది మీ శుక్రుడు చాలా గొప్పవాడు అప్సరస కనిపిస్తే దాని వెనకాల స్వర్గలోకంలోకే వెళ్ళిపోయాడు స్వర్గలోక సుఖాలను అనుభవించాలి అనుకుంటే అనుభవించేశాడు రాజ్యాలు ఏలాలి అనుకుంటే ఏలేశాడు చివరికి తపస్సు చేయాలి అనుకుంటే అదీ చేసి జీవన్ముక్తుడు అయిపోయాడు అతను ఏది సంకల్పిస్తే అది జరిగిపోయింది అందరి సంకల్పాలు అలా ఫలించవేమిటి శ్రీరామచంద్రుడు ఈ ప్రశ్నకి వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు రామ సంకల్పాలు ఫలించడానికి రెండు పద్ధతులున్నాయి ఒకటి చిత్తశుద్ధి వల్ల లభించే సంకల్ప సిద్ధి దీనినే సత్య సంకల్ప సిద్ధి అంటారు రెండవది ప్రాణం గొంతులోంచి పైకి లేచే సమయంలో ఏ కర్మవాసన పైకి పొంగుకు వస్తుందో అది సత్యం అవుతుంది వీటిలో మొదటిది సత్య సంకల్ప సిద్ధి ఇది శుక్రుడు లాంటి ఉత్తమ జీవులకు లభిస్తుంది మరణకాలంలోని సంస్కారాన్ని బట్టి పరిమితమైన సత్య సంకల్పత్వం ఇతరులకు లభిస్తుంది వశిష్ఠుడు ఈ మాట విని శ్రీరామచంద్రుడు గురుదేవ శుక్రుడు అందరిలాగానే పుట్టాడు అతనికి ప్రత్యేక సిద్ధి కలగడానికి కారణం ఏమిటి అంటే వశిష్ఠుడు సమాధానం ఈ శుక్రుడు జరిగిపోయిన కల్పనలో తీవ్రమైన కర్మ ఉపాసనలు చేశాడు అందువల్ల అతని చిత్తంలోని దోషాలన్నీ అడుగంటి పోయాయి అటువంటి మనసుతో ఆ జీవి ఈ కల్పనలో మొట్టమొదటిసారిగా పుట్టాడు అందుచేత ఇప్పుడు ఈ జీవికి కొత్తగా దోషాలు ఏమీ అంటలేదు ఈ జీవి జన్మలో బీజదోషాలు లేవు అంటే తండ్రి వల్ల వచ్చే దోషాలు లేవు జాతి దోషాలు లేవు అంటే వంశం వల్ల వచ్చే దోషాలు లేవు కాబట్టి ఈ జన్మ పవిత్రమైనది అందుకే ఇతనికి సత్య సంకల్ప సిద్ధి లభించింది ఇప్పటి బ్రహ్మగారు ఇతనికి గ్రహాధికార పదవికి రాక్షసు అధికార పదవికి ఎంపిక చెయ్యడానికి కారణం కూడా ఇదే అందువల్ల ఇతను సంకల్పించినది ఏదీ అసత్యం కావడానికి వీలు లేదు ఇక సామాన్య మానవులు అంటావా వాళ్ళ జన్మల్లో ఇందాక చెప్పిన దోషాలలో కనీసం ఒక్క దోషమైనా ఉంటుంది అందువల్ల వాళ్ళు సత్య సంకల్పులు అయ్యే అవకాశం లేదు వాళ్లలో కొంతమంది మళ్ళీ తపస్సాధనలు చేసి రాగద్వేషాలు పోగొట్టుకుని చిత్తశుద్ధిని సాధించుకుంటారు అప్పుడు వాళ్ళు సత్య సంకల్పులు అవుతారు ఇక సామాన్య మానవులు వాళ్లకు మరణకాలంలో ఏ సంస్కారాలు మొలకెత్తుతాయో అంటే స్మరణకు వస్తాయో అలాంటి వాసనను బట్టి జన్మలో సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటారు శుక్రుడు కల్పించుకున్న జన్మ పరంపరలో ఇలాంటి జన్మలు కూడా ఉన్నాయి దీన్ని బట్టి ఏమి తెలుస్తోంది అంటే స్వప్న సంకల్ప నగర వ్యవహారా పరస్పరం యథా పృథగ్ స్థితి ప్రకరణం పదిహేడవ సర్గ పదవ శ్లోకం ఈ కనిపించే సంసార రూపమైన ప్రపంచాలన్నీ స్వప్నలోకాల వంటివి పగటి కలల గాలి మేడల వంటివి అందువల్ల ఎవడి ప్రపంచం వాడిదే ఎవడి భ్రాంతి వాడిదే ఎవడి సుఖ దుఃఖాలు వాడివే అంటే శ్రీరామచంద్రుడు అడుగుతున్నాడు గురుదేవా అన్ని భ్రాంతులే ఒప్పుకున్నాం కానీ ఈ భ్రాంతులు ఎలా వస్తాయి వాసనల వల్ల వస్తాయి వాసనలు ఎలా వస్తాయి పూర్వ అనుభవాల వల్ల వస్తాయి మీ శుక్రుడు ఈ కల్పనలో పుట్టింది ఇదే మొదటిసారి కదా అతను ఇంతకుముందు స్వర్గలోకాన్ని చూడలేదు కదా కనుక అతనికి స్వర్గలోకానికి సంబంధించిన వాసనలు ఉండడానికి వీలు లేదు కదా అలాంటప్పుడు అతడు ఊహాప్రపంచంలో స్వర్గలోకానికి వెళ్ళడం అక్కడ స్వర్గభోగాలు అనుభవించడం అక్కడి పుణ్యం క్షీణించి జన్మ పరంపరలను పొందడం ఇది అంత ఎలా కుదురుతుంది అంటే వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు రామ వాసనలు పూర్వ అనుభవాల వల్ల మాత్రమే కాదు భిన్న మాటల వల్ల చదివిన గ్రంథాల వల్ల కూడా కలిగే సావకాశం ఉంది శుక్రుడి విషయంలో తండ్రి చెప్పే మాటలు ఆయన బోధించిన శాస్త్రాలు అతనికి స్వర్గవాసనను జన్మ పరంపర లోకంలో అనుభవం కూడా ఇలాగే ఉంది మనం కంటితో చూడకపోయినా చెబుతూ విన్న విషయాల గురించి కళలు ఉన్నాం కదా అదీ కాక ప్రతివాడు మెలుకబలో ఒక ప్రపంచాన్ని చూస్తున్నాడు ఇలా చూసే చూసేవాళ్ళందరూ కలిసి మేమంతా ఒకే ప్రపంచాన్ని చూస్తున్నాం అనుకుంటున్నారు ఇది నిజానికి సైనికుల స్వప్నభ్రాంతి లాంటిది అంటే పెద్ద యుద్ధం నడుస్తోంది రాత్రిపూట సైనికులందరూ నిద్రపోతున్నారు అందరికీ యుద్ధం గురించిన కళలే వస్తున్నాయి ప్రతివాడి కళలోనూ ఒక సైన్యం యుద్ధం చేస్తోంది నిజానికి ఎవడి స్వప్న సైన్యం వాడిదే కాని మెరుకువలోకి వచ్చు వాడు పక్కవాళ్లతో మన సైన్యం యుద్ధం చెయ్యడం నాకు కలలో కనిపించిందిరా అంటాడు వీడికి కళలో కనిపించింది మన సైన్యం కాదు మన సైన్యం వంటి మరో సైన్యం కానీ ఆ సైనికుడు ఆ భేదాన్ని గుర్తించడు లోకంలో జనం అంతా చూసే ప్రపంచ పరిస్థితి కూడా అదే అందుకే ఈ ప్రపంచం ఒక దీర్ఘస్వప్నం అని పెద్దలు అంటూ ఉంటారు దీర్ఘస్వప్నస్త్విదం జగతు స్థితి ప్రకరణం పదిహేడవ సరిగ్గా ఇరవై శ్లోకం ఈ మాట విని శ్రీరామచంద్రుడు వశిష్ఠుడిని అడుగుతున్నాడు గురుదేవా ఈ మాట మీరు పూర్వం కూడా అన్నారు ఇది నన్ను ఆలోచనలో పడేస్తోంది ప్రతివాడు తన ప్రపంచాన్ని వేరు వేరుగా కల్పించుకుంటున్నాడు ఎవడి కళ వాడిదే అలాగే ఎవడు ప్రపంచం వాడిదే అని కదా మీరు అంటున్నారు అలా అయితే ఇద్దరు వ్యక్తుల ప్రపంచాలు ఎప్పుడైనా ఒక్కసారైనా ఒకదానితో ఒకటి కలుసుకుంటాయా కలుసుకోవా ఈ మాట ఎందుకు అడుగుతున్నాను అంటే ఈ ప్రపంచం కలలాంటిది అయితే ఈ ప్రపంచంలో నాకు తారసపడి నాకు జ్ఞానోపదేశం చేసే గురువు కూడా ఆ కళలోని భాగమే కదా అలాంటప్పుడు ఆ గురువు ఆయన చేసే ఉపదేశం సత్యం ఎలా అవుతాయి ఆ ఉపదేశమే అసత్యం అయితే నాకు మోక్షం ఎలా వస్తుంది నాకే కాదు ప్రపంచంలో ఎవరికి మోక్షం రావడానికి వీలు లేదు మీ సిద్ధాంతం ఒప్పుకుంటే ఇది చిక్కు శ్రీరామచంద్రుడు మాటలు విని వశిష్ఠుడు అంటున్నాడు రామా నీ ప్రశ్నకు సమాధానం మెట్లు మెట్లుగా చెబుతాను విను నీ ప్రశ్నకు సారాంశం ఏమిటి అంటే రెండు మనోరాజ్యాలు కలుస్తాయా కలవవా అని రెండు మనసులు పూర్తిగా కలిసిపోవడం మనకు ప్రపంచంలో ఎక్కడైనా కనిపిస్తుందా ఎక్కువగా కనిపించవు కానీ నూటికి నూరు పాళ్ళు శుద్ధంగా ఉన్న మనస్సులు రెండు దొరికితే ఆవి మాత్రం కలిసి తీరుతాయి ఎందుకంటే ఆ రెండు చిత్తాలలోనూ ప్రపంచాలే ఉండవు రెండు పరిశుద్ధ పరమాత్మ స్థితిలోనే ఉంటాయి ఇక మలిన చిత్తులు పక్కవారి మనోరజ్యాలను గుర్తించేందుకు రెండు ఉపాయాలు ఉన్నాయి ప్రతి జీవి అంతఃకరణంలోనూ అంతర్గతంగా అధిష్టానరూపంగా పరమాత్మ చైతన్యమే ఉంది కనుక ఒకడు తనలో గల పరమాత్మ చైతన్యం మీద ఏకాగ్రతను సాధిస్తే అప్పుడు ఆ చైతన్యాన్ని ఇతర మనస్సులలో లోగల చైతన్యాలతో అనుసంధానం చేయవచ్చు అలా చేస్తే ఆయా మనస్సులలో ఉండే మనోరజ్యాలు వీడికి గోచరిస్తాయి అలా అన్ని ఉపాధులతోనూ అనుసంధానం చేత కాకపోతే తను కోరిన ఒక ప్రత్యేక ఉపాధితో అనుసంధానం చేసుకోవచ్చు ఇది రెండవ ఉపాయం ఈ రెండు ఎవరో యోగీశ్వరుడు మాత్రమే అనుసరించే ఉపాయాలేనేమో అనుకుంటున్నావేమో యోగీశ్వరుడు అనుసరించేది ఈ ఉపాయాలే మామూలు జీవులు అనుసరించేది ఈ ఉపాయాలే మామూలు సామాన్య జీవుల విషయంలో ఏం జరుగుతోంది అంటే ఒక జీవికి ఏ వస్తు సముదాయం కర్మానుభవానుగుణంగా ఉంటుందో అలాంటి లోకము అలాంటి ప్రదేశము అలాంటి వస్తువులు మాత్రమే అతని చుట్టూ రూపొందుతాయి అంటే అలాంటి ప్రపంచం మాత్రమే అతనికి గోచరం అవుతుంది అంటే అలాంటి ప్రపంచాన్ని మాత్రమే అతను తన జ్ఞానేంద్రియాలతో తెలుసుకోగలుగుతాడు మిగిలిన లోకాలు ప్రదేశాలు వస్తువులు లేవు అని కాదు ఉన్న వీడికి తెలియదు మరో ఇలాంటి లోకము ఇలాంటి ప్రదేశము ఇలాంటి వస్తువులు అనుభవానికి పనికి వచ్చే కర్మశేషం ఉంటే అప్పుడు ఆ జీవి కూడా ఈ ప్రపంచంలోకే చేరతాడు అంటే ఆ ఇద్దరు జీవులు తమ కర్మశేషాలలో ఉండే సామాన్యాన్ని బట్టి ఒకరి ప్రపంచంలోకి ఒకరు ప్రవేశిస్తున్నారు అంటే ఆ రెండు మనసులకు పరస్పర సంబంధం ఏర్పడుతోంది అయితే ఇది పాక్షిక సంబంధమే కానీ పరిపూర్ణ సంబంధం కాదు ఇలాంటి సామాన్య జీవుల్లోనే కొందరు పైతరగతి వాళ్ళు ఉంటారు వాళ్ళు హఠయోగాది అభ్యాసంచేత మనస్సును కొంత శుద్ధం చేసుకుని పరకాయ ప్రవేశాది విద్యలను సాధిస్తారు ఆ విద్య వల్ల వాళ్ళు ఇతరుల శరీరంలోను ఇంద్రియాలలోను మనస్సులలోనూ ప్రవేశించి వాళ్ళు చూడదగ్గ ప్రపంచాన్ని వీళ్లు చూస్తారు ఇన్ని రకాలుగా రెండు మనస్సులు ఏకీభావాన్ని పొందే సావకాశం ఉంది కనుక జీవన్ముక్తుడైన ఒక గురువుకి కర్మశేషం చేత మిగిలి ఉన్న ఒక ప్రపంచం ఒక బద్ధజీవుడు యొక్క ప్రపంచం ఏకీభావాన్ని పొందే సావకాశం కూడా తప్పకుండా ఉంది అప్పుడు ఆ రెండు ప్రపంచాలు మిథ్య అయినప్పటికీ గురువు మనసులో పరిశుద్ధి శిష్యుడి మనసుకు సంక్రమించి అది పరిపూర్ణంగా పరిశుద్ధమయ్యే సావకాశం నిశ్చయంగా ఉంది వశిష్ఠుడు ఈ మాటలు విని శ్రీరామచంద్రుడు అడుగుతున్నాడు గురుదేవ బ్రహ్మచైతన్యమే సత్యమని దానిమీద వివర్త విధానంలో ప్రపంచం ఉత్పన్నమైందని వివేకము ఇంద్రియ జయము వైరాగ్యము అనేవాటి ద్వారా సాధకుడు చిత్తాన్ని పరిపక్వం చేసుకోవాలని ఆ చిత్త పరిపాకాన్ని బట్టి జ్ఞానసిద్ధి లభిస్తుందని మీరు చెప్పారు ఈ సిద్ధాంతాలు నేను కాదు అనను కానీ మనం భార్గవోపాఖ్యానం ద్వారా ప్రపంచ స్థితి యొక్క తత్వాన్ని పరిశీలిస్తున్నాం కదా భార్గవుడికి కలిగిన జన్మ పరంపరానుభవం అంతా జాగ్రత్తలోకి వస్తుందా స్వప్నంలోకి వస్తుందా ఎందుకు అంటే పదార్థాలన్నీ జాగ్రత్త దశలో ఎలా ప్రత్యక్షంగా కనిపిస్తాయో అలాగే స్వప్న దశలో కూడా కనిపిస్తూ ఉంటాయి ప్రత్యక్ష దర్శనం రెండు చోట్ల సమానంగా ఉన్నప్పుడు ఇవి రెండు వేరు వేరు అవస్థలు అని చెప్పడం ఎట్లా అందులోను ఒకటి సత్యమని మరొకటి అసత్యమని భేదం చెప్పడం ఎట్లా ఇది తేలితే గాని భార్గవుడి అనుభవాలలో ఏది సత్యానుభవమో చెప్పలేం అందుకోసం అడుగుతున్నా శ్రీరామచంద్రుడు ఈ ప్రశ్నకి వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు రామ ముందు జాగ్రత్త స్వప్నాలను పరిశీలిద్దాం నిజానికి ఆ రెంటికి పెద్దగా భేదం లేదు అవి కొంచెం ఎక్కువసేపు స్థిరంగా ఉంటే వాటిని జాగ్రత్త వస్తువులు అంటాం అంత ఎక్కువసేపు స్థిరంగా లేకపోతే వాటిని స్వప్న వస్తువులు అంటాం అలాగే ఇది నిన్న చూసిన వస్తువే అని గుర్తుపట్టేందుకు వీలుంటే అంటే ప్రత్యభిజ్ఞకు వీలుంటే అప్పుడు వాటిని జాగ్రత్ పదార్థాలు అంటాం అలాంటి గుర్తుకు సావకాశం లేకపోతే వాటిని స్వప్న పదార్థాలు అంటాం ఇంతకు మించి భేదం ఏమీ లేదు వీటి వల్ల కలిగే సుఖ దుఃఖ అనుభవాలు అన్నీ సమానమే అయితే అవస్థలు జాగ్రత్ స్వప్నాలని రెండు మాత్రమే కాదు జాగ్రత్ స్వప్న సుషుప్తి తురీయం అనే పేర్లతో అవస్థలు నాలుగు ఉన్నాయి అవి జీవుడికి సంబంధించినవి దేహానికి కాదు ఈ అవస్థలను గురించి కూడా కొంచెం చెబుతాను విను ఈ శరీరం ఉంది దానిలో ఇంద్రియాలు ఉన్నాయి వాటి వెనకాల నాడులు ఉన్నాయి వాటి వెనకాల మనసు ఉంది దానిలో జీవ ఉంది దీన్ని కర్మ వాసనలు ప్రేరేపిస్తూ ఉంటాయి ఆ ప్రేరేపణకు ప్రాణాపానాది పంచివాయువులు సహకారం చేస్తూ ఉంటాయి ఇది మన శరీరంలో ఉండే సామాన్య స్థితి పూర్వకర్మలు ప్రాణాది వాయువులు కలిసి జీవచైతన్యాన్ని కొద్దిగా ప్రేరేపిస్తే అప్పుడు అది మనస్సును దాటి ఇంద్రియాల వెనక ఉన్న నాడుల దాకా వెళ్ళి అక్కడ ఆగిపోతుంది ఆ దశలో ఒక ప్రపంచం కనిపిస్తుంది సుఖదులు అనుభవానికి వస్తాయి కానీ ఇది సేపు ఉండదు ఈ దశ పేరు స్వప్న పై ఇంకొంచెం పెరిగి జీవచైతన్యం నాడులను దాటి ఇంద్రియాలలోకి వచ్చేస్తే అప్పుడు మళ్ళీ కొన్ని దృశ్యాలు కనిపిస్తాయి ఒక ప్రపంచం సుఖదుఖాలు అనుభవంలోకి వస్తాయి ఇవి కొంచెం ఎక్కువసేపు ఉంటాయి ఈ దశ పేరు జాగ్రత్త ఈ తిరుగుడుతో జీవ చైతన్యానికి విసుగు పుడుతుంది లోపల ప్రేరణ కూడా తగ్గుతుంది పూర్వకర్మ వాసనలు ఏవి తల ప్రాణాది వాయువులు ఏవి కదలవు ఆ దశలో జీవ చైతన్యం పూర్తిగా స్తబ్దంలాగా పడి ఉంటుంది ఇంచుమించు చైతన్యమాత్రంగా ఉంటుంది ఆ దశ పేరు సుషుప్తి ఈ జీవ చైతన్యమే జాగ్రత్త కాలంలో కొంత తత్వ విచారణ చేస్తుంది కొంత యోగాభ్యాసం చేస్తుంది అదృష్టం కలిసి వచ్చినప్పుడు ఆత్మసాక్షాత్కారాన్ని అందుకుంటుంది ఇది అందుకుంటే ఆ తరువాత ఆ జీవ చైతన్యం కర్మశేషవశాన జాగ్రత్త దశలో ఉన్నా లేదా స్వప్న దశలో ఉన్న లేదా సుషుప్తి దశలో ఉన్న కూడా ఆత్మ సాక్షాత్కార స్థితి చెదరదు చరగదు ఇలా నిలబడి ఉన్న ఆత్మ సాక్షాత్కార పేరే తురి అవస్థ ఇదే ఉత్తమ అవస్థ ఈ నాలుగు అవస్థలు ఒకదాంట్లోంచి ఒక దాంట్లోకి మారే విధానాన్ని మరో రకంగా కూడా వర్ణించుకోవచ్చు మొదట సుషుప్తి దశ తీస్కో ఈ దశలో ప్రాణాదివాయువులకు చలనం ఉండదు అని చెప్పాం కదా చలనానికి తెగిన పూర్వకర్మ సంస్కారం ఉద్బుద్ధం కాకపోవడమే దానికి కారణం కొంతసేపటికి ఆ పూర్వ సంస్కారం మొలకెత్తుతుంది దానివల్ల ప్రాణాది వాయువుల్లో ఒక విషమ స్థితి ఏర్పడుతుంది దానివల్ల జీవ చైతన్యంలో ఒక సంచలనం ఏర్పడుతుంది దానివల్ల ఆ జీవచైతన్యం చిత్తం అనే రూపాన్ని పొందుతుంది ఆ రూపాన్ని పొందినప్పుడు ఆ జీవచైతన్యానికి నేను అనే ఒక స్ఫురణ ఏర్పడి కొత్తగా ఏర్పడిన చిత్తాన్ని తనకంటే భిన్నంగా దర్శిస్తుంది ఈ నేను అనే స్ఫురణని అహంకారం అంటారు నేను అనే స్ఫురణ చిత్తాన్ని భిన్న వస్తువుగా దర్శించడా సంక్షోభం అంటారు ఈ సంక్షోభం క్రమక్రమంగా పెరుగుతుంది అది పెరిగిన కొద్దీ ఆకాశం ఉన్నది అనే భావన ప్రారంభం అవుతుంది దీనిని ఆకాశ విహారం అంటారు ఆకాశం ఉంది అనుకునేసరికి ఇటు అటు తిరిగేందుకు చోటు ఏర్పడుతుంది తిరుగుడు ప్రారంభం అవుతుంది ఈ తిరుగుడు మెల్లిగా నాడుల్లోకి వ్యాపిస్తుంది ఆనాడుల్లో ఏవేవో రసాయనాలు ఉంటాయి అక్కడ ఉండే స్లేష్మ ద్రవాని చూసినప్పుడు నీరు అనే స్ఫురణ కలుగుతుంది చీము నెత్తురు వగైరాలను చూసేసరికి ఎండలు వానలు వగైరాలు అనుభవానికి వస్తాయి ఇలాంటి అనుభవాలన్నీ కలిపితే అది స్వప్నావస్థ అవుతుంది అప్పటికి జీవుడు ఇంకా నాడులను దాటి ఇంద్రియాలలోకి ప్రవేశించడు ప్రవేశిస్తే ఇంద్రియాల బలం వల్ల బయట విషయాలు అనుభవంలోకి వస్తాయి ఇదే జాగ్రత్త అవస్థ ఈ చెప్పిన వరసను బట్టి ఏమి జరుగుతోందంటే స్వప్నానుభవాలు జాగ్రత్త అనుభవాలు కూడా స్ఫురణలే తప్ప సత్యాలు కౌ ఈ మాట బుద్ధికి బాగా పట్టితే అది తురి అవస్థ రామ ఈ అవస్థల గురించి ఇంత ఎందుకు చెప్పాను అంటే మనసు యొక్క స్వరూపం ఏమిటో తెలియడం కోసం చెప్పాను ఈ మనస్సే స్వప్న వస్తువులను తయారు చేస్తుంది జాగ్రత్త వస్తువులను తయారు చేస్తుంది తయారైన ఈ వస్తువులు కనిపించి సుఖదుఖాలను ఇస్తున్నాయి కనుక లేవు అనడానికి వీలు లేదు అసత్తులు అనడానికి వీలు లేదు వీటి తయారీకి వేరే ముడిసరుకు లేదు కనుక ఇవి ఉన్నాయి అనడానికి వీల్లేదు సత్తులు అనడానికి వీలు లేదు అందుచేత ఈ పదార్థాలను వీడిక కారణమైన ఈ మనస్సును కూడా పెద్దలు సదసద్విలక్షణం అన్నారు అంటే సత్తు కాదు అసత్తు కాదు మొమ్మన్నారు ఈ రెండిటి విభిన్నమైన విచిత్ర స్థితి అన్నారు అంతేకాక ఎనపగుండును తీసుకెళ్లి నిప్పులో పారవేస్తే అది నిప్పుగుండే అయిపోతుంది అలాగే జీవుడు మనస్సును తీసుకువెళ్ళి బలంగా దేనిలో పారవేస్తున్నాడో ఆ మనస్సు తద్్రూపం అయిపోతుంది మనస్సే జీవుడు కనుక అదే వీడు అయిపోతున్నాడు అని చెప్పవచ్చు అంటే దేన్ని భావన చేస్తున్నాడో ఆ రూపాన్ని వీడు పొందుతాడు ఇలాంటి ఈ మనస్సులో రెండు అంశాలున్నాయి ఒకటి వ్యష్టి అంశ రెండు సమష్టి అంశ వ్యష్టి అంశ అంటే వ్యక్తిగత మనస్సు సమష్టి అంశ అంటే సృష్టిలోని మనస్సులన్నీ కలిపిన సామూహిక మనసు చిత్రం ఏమిటంటే ఈ ప్రపంచం భ్రాంతిమయ ఘటానికి సమష్టి మనస్సు మట్టి ముద్ద అయితే వ్యష్టి మనస్సు కుమ్మరివాడు అంటే వ్యష్టి మనస్సు కర్త సమష్టి మనస్సు ఉపాదాన కారణం ఆ కర్త వల్ల ఈ కారణంలోంచి పుట్టే కార్యమే ప్రపంచం మన ఇంట్లో కుండలు ఎక్కువ అయిపోయాయి అనుకుంటే మట్టి ముద్దతో పోట్లాడి లాభం లేదో కుమ్మరివాడిని గదమాయిస్తే కుండల తయారీ పద్ధతి మారిపోతుంది అలాగే జీవుడు మనస్సును నియమిస్తే అదుపులో పెడితే ఈ ప్రపంచభ్రాంతి తగ్గి యోగసిద్ధులు పెరుగుతాయి ఆత్మతత్వ జ్ఞానం కలుగుతుంది మనస్సును నియమిస్తే ఆత్మతత్వ జ్ఞానం ఎలా కలుగుతుంది అని సందేహిస్తావేమో అలాంటి అవసరం లేదు మనస్సే జీవుడు లేక పురుషుడు లేక ఆత్మ పురుషుడే మనస్సు అంతేగాని పురుషుడు అంటే దేహం కాదు సత్యం ఇది కనుకనే శుక్రుడు తన మనస్సుతో అనేక జన్మలను పొందగలిగాడు అతను వాటిని తన శరీరంతో పొందలేదు మనస్సుతో పొందిన అనుభవం ఏదైనా సరే చిదచిద్విలక్షణమే భ్రాంతి మాత్రమే భార్గవుడి అనుభవం స్వప్నమా జాగ్రత్త అని అడిగవు ఆ రెంటికి కాలం పొడుగుని బట్టి తప్ప వేరే భేదం ఏమీ లేదు అని చెప్పుకున్నాం కనుక ఆ చర్చ అనవసరం అది స్వప్నమైన మిథ్యే జాగ్రత్త అయినా మిథ్యే నీ మనస్సును సత్యవస్తువు మీద లగ్నం చెయ్యి వశిష్ఠుడి చెప్పిన ఈ విషయం విని శ్రీరామచంద్రుడు అడుగుతున్నాడు గురుదేవా మీ చర్చ అంతా మనస్సును కేంద్రం చేసుకుని నడుస్తోంది మొట్టమొదటి ఉన్నది పరిశుద్ధ ఆత్మ ఒకటే కదా దానిలో ఏ రకమైన కాలుష్యాలు లేవు కదా దాంట్లోంచి ఈ మనస్సు అనే మత్స ఎలా పుట్టింది ఇప్పుడు శ్రీరామచంద్రుడు వశిష్ఠుడిని అడిగిన ఈ ప్రశ్నను బట్టి భార్గవోపాఖ్యానం మీద ప్రశ్నలు అయిపోయాయని అందువల్ల చర్చను మరో పక్కకు మళ్ళిస్తున్నాడని వశిష్ఠ మహర్షికి అర్థమైంది కానీ శ్రీరామచంద్రుడు ఆశించిన చర్చను వశిష్ఠుడు రాబోయే నిర్వాణ ప్రకరణంలో చేయదలుచుకున్నాడు అందువల్ల ఆయన ఒక ఎదురు ప్రశ్నతో తన సమాధానాన్ని ప్రారంభించాడు వశిష్ఠుడు శ్రీరామచంద్రుడితో అంటున్నాడు రామ నీకు ఒక్కసారైన పరిశుద్ధ ఆత్మ అనుభవం కలిగాక ఈ ప్రశ్న వేస్తే బాగుండేది అది నీ అనుభవంలో లేనేలేదు అనుభవంలో లేని దాన్ని ఆధారం చేసుకొని ప్రశ్న వేయడం దేనికి నీకు ప్రస్తుతం అనుభవంలో ఉన్నది మలిన చైతన్యమే కనుక ఈ అనుభవాన్ని ఆధారం చేసుకునే మన చర్చ సాగాలి ఈ చర్చకు కేంద్రం మనసు ఇది ఎలా వచ్చింది అని మనం విచారిద్దాం మాలిన్యంతో కూడిన చైతన్యం జనసామాన్యానికి అనుభవంలో ఉంది అంటే చైతన్యం వికారాన్ని చెంది అంటే మార్పుని చెంది ప్రకృతి రూపంగా మారింది ప్రకృతి రూపం అంటే ఏమిటి రాబోయే వికృతులన్నింటికి మూలమైన మొదటి వికారమే ప్రకృతి అదే చైతన్యం మనన ధర్మానికి ఆశ్రయం ఇస్తే అప్పుడు ఆ చిత్తు మనస్సు అవుతుంది మనన ధర్మం అంటే ఆలోచించడం చూచుట అనే ధర్మానికి ఆశ్రయం ఇస్తే అది నేత్రేంద్రియం అవుతుంది వినుట అనే ధర్మానికి ఆశ్రయం ఇస్తే అది కర్ణేంద్రియం అవుతుంది ఇలాగే ఇతర ఇంద్రియ ధర్మాలకు ఆశ్రయం ఇవ్వడం వల్ల ఆ చైతన్యం ఆయా జ్ఞానేంద్రియాలుగా కర్మేంద్రియాలుగా తయారు అవుతోంది అంతేకాదు ఒక్కొక్క వ్యక్తి ఈ చైతన్యం గురించి ఒక్కొక్క రకంగా భావన చేస్తాడు భావనలన్నిటికీ మూలమైనది పరిశుద్ధ చైతన్యమే కాని ఎవరు ఏ రకంగా భావన చేస్తే వారికి ఆ రకంగా కనిపిస్తుంది అది మల్లె తోటలోకి వెళ్ళిన గాలి మల్లెల వాసనే కొడుతుంది పారిజాతాల తోటలోకి వెళ్ళిన గాలి పారిజాతాల వాసనే కొడుతుంది గాలి ఒకటే దానికి ఏ వాసన లేదు అలాగే ఈ చైతన్యం కూడాను చైతన్యం ఇలాంటిది కనుకనే ఈ చైతన్యతత్వాన్ని గురించి రకాల సిద్ధాంతాలు ఏర్పడ్డాయి ఇది విని శ్రీరామచంద్రుడు అడుగుతున్నాడు ఉన్న వస్తువు ఎవరికైనా ఒకే రకంగా కనబడాలి అలా కనిపిస్తే సిద్ధాంతం ఒకే రకంగా ఉండాలి ఎన్ని సిద్ధాంతాలు ఎలా వచ్చాయి అంటే వశిష్ఠుడు అంటున్నాడు రామ ఉన్న వస్తువు అందరికీ ఒకే రకంగా కనబడాలి అనే నియమం లేదు ప్రతివాడికి వాడి పూర్వజన్మ కర్మ వాసనలను బట్టి వాడి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు తయారు అవుతాయి ఆ ఇంద్రియాలను బట్టే వాడి ఆలోచనలు వాడి పనులు రూపుదిద్దుకుంటాయి దానివల్ల మల్టీ పుణ్యపాపాలు ఏర్పడుతూ ఉంటాయి అంటే మొదట మనస్సుకు కారణం కర్మ అయింది తర్వాత కర్మకు కారణం మనస్సు అయింది ఇది ఎలా కుదురుతుంది అంటే కర్మ మనస్సు అనేవి పువ్వు వాసన వంటివి వాటికి విడివిడిగా సత్త అంటే ఉనికి లేదు అందువల్ల కర్మప్రేరితమైన మనస్సులు గన జీవులు తమ కర్మలకు మనసులకు అనుగుణంగానే వస్తువులను దర్శిస్తూ ఉంటారు తాము దర్శించిందే ధర్మమనే పట్టుదలతో ఆ వస్తువులను దర్శిస్తూ ఉంటారు తాము దర్శించిందే ధర్మమనే పట్టుదలతో వస్తువు కోసం వాళ్ళు మరింత కృషి చేస్తూ ఉంటారు ఆ కృషి వల్ల వారికి అదే రకం కర్మ ఇంకా పెరిగిపోతుంటుంది దానివల్లే పట్టుదల కూడా పెరుగుతుంది దానివల్లే కొత్త సిద్ధాంతాలు కొత్త ప్రచారాలు మొదలవుతూ ఉంటాయి ఇవన్నీ కూడా వారి వారి మనస్తత్వాన్ని బట్టి ఏర్పడిన సిద్ధాంతాలే అనడానికి కొన్ని ఉదాహరణలు చెబుతాను విను ఇలాంటి వాదాల్లో ఉన్నంతలో కపిల కొంత పవిత్రమైనది కపిల అంటే సాంఖ్యం ఆ మతం వారి యొక్క మనస్సు వివేకం గలది అది తత్వమసి అనే వాక్యంలోగల తత్ అది త్వం నీవు అనే పదాలు యొక్క అర్థాన్ని గురించి విచారణ చేసి నీవు అనే పదానికి అర్థం మాత్రం వేదానుసారంగానే నిర్ణయించారు అది తత్ అనే పదం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు వేదమార్గాన్ని పూర్తిగా అంగీకరించలేక దాంట్లో కొద్దిగా మార్పులు చేసి ప్రకృతి వేరిని పురుషుడు వేరిని ఆ రెండూ సత్యమే అని ఈ విషయం గ్రహించడమే మోక్షం అని నిర్ణయాలు చేసుకుని సిద్ధాంతాలు తయారు చేశారు ఇక వేదాంతపదులున్నారు వీరికి వేదమే పరమ ప్రమాణం తమ స్వంత ఆలోచనలు ప్రమాణం కాదు వారు ఈ వేదాన్ని ఆధారం చేసుకుని ఈ కనిపించే ప్రపంచమంతా బ్రహ్మే అని నిశ్చయం చేశారు ఈ సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే ముక్తని వేరే బ్రహ్మలోక ప్రాప్తి అంటూ లేదని వీరు సిద్ధాంతాలు చేశారు వీళ్ళ దాంట్లో స్వంత సిద్ధాంతం అంటూ ఏమి అంటావేమో గమ్యమైన పరబ్రహ్మ విషయంలో స్వంత సిద్ధాంతం లేదు కానీ దాన్ని పొందే ఉపాయాల విషయంలో ప్రక్రియా భేదాలు వాటిల్లో మతభేదాలు ఇలాంటివన్నీ వీరు రూపొందించినవే ఇక విజ్ఞానవదులు ఉన్నారు వీరు బుద్ధ భగవానుడి బుద్ధిధారలలోకి ప్రవేశించడమే మోక్షం అన్నారు దానికి అంతరింద్రియ బాహ్యేంద్రియ నిగ్రహమే మార్గం అన్నారు ఇక ఆర్హతులు మొదలైనవారు అర్హతులు అంటే జైనులు వీళ్ళందరూ ఎవరికి తూచిన మోక్ష నిర్వచనాలను వాళ్ళు చెప్పి మోక్ష ఉపాయాలను కూడా తమ సిద్ధాంతానుసారంగా నిర్ణయించి సిద్ధాంతాలు చేశారు ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటి ఉంది ఇక్కడ మూలంలో కపిల వేదాంత విజ్ఞానవాద ఆర్హత మతాల పేర్లు చెప్పి ఇవన్నీ కూడా మానవులు కల్పించిన మతాలే అని తేల్చి చెప్పారు దేనిమీద పక్షపాతం చూపించలేదు స్థితి ప్రకరణం ఇరవై ఒకటవ సర్గ ఇరవై తొమ్మిదవ శ్లోకం తమ తమ భ్రాంతుల వల్ల ఏర్పడిన నియమాలతో తమ తమ స్వంత దృష్టిలని సిద్ధాంతాలుగా వివరిస్తున్నారు అని పల్లవిగా మళ్లీ మళ్లీ పాడారు దీన్ని బట్టి మూలకర్తకు వేదాంత మతంలోని ప్రక్రియాభేదాల పట్ల కూడా పక్షపాతం ఏమీ లేదని మనకు స్పష్టం ఇదిలా ఉండగా ఈ ఇరవై ఒకటవ మూలకర్త నాలుగు మతాల పేర్లు ప్రస్తావన చేసినప్పటికీ ఆ మతాల మూల సిద్ధాంతాలను ప్రస్తావించలేదు అందువల్ల వ్యాఖ్యాత శ్రీ శ్రీ ఆనంద బోధేంద్ర సరస్వతి స్వామివారు ఆయా మత సిద్ధాంతాలను సంగ్రహంగా వివరించారు మనం వాటిని కూడా తెలుసుకోవడం మంచిది కపిల మతం అంటే సాంఖ్యం వీరి మతంలో పురుషుడు ప్రకృతి జీవుడు అనే ప్రధాన తత్వాలు మూడు వీరిలో పురుషుడు జ్ఞానస్వరూపుడు చేతనుడు కాని నిష్క్రియుడు సాక్షి ప్రకృతి త్రిగుణమయం జడం కాని సృష్టి చేసేది ఇదే ఈ రెండూ కూడా నిత్య పదార్థాలే జీవుడు ప్రకృతి సంబంధం జత తాను వేరుగా ఉన్నాను అనుకుంటూ ఉంటాడు ఇట్టి జీవులు అనేకులు యోగాది సాధనల ద్వారా వివేక జ్ఞానాన్ని పొందిన జీవుడు ప్రకృతి బంధాన్ని వదిలి తాను పురుషుడి కంటే అభిన్నుడినని పూర్వకంగా గ్రహించడమే మోక్షం వేదాంత మతం దీనిలో పరాబ్రహ్మ ఒక్కటే నిత్య వస్తు దానినే ఆశ్రయించుకొని దానినే కమ్మివేసేది అజ్ఞానం లేక అవిద్య లేక మాయా ఈ మాయ సత్తు గదు అసత్తువు గదు ఈ మాయవల్లని వివర్త విధానంలో జగత్తు జీవుడు ఈశ్వరుడు అని ముగ్గురు ఏర్పడుతున్నారు వివేక జ్ఞానం వల్ల అజ్ఞానం తొలగిపోతే జగజ్జీవేశ్వరుల ముగ్గురు ఒకేసారి తొలగిపోయి జీవుడు పరబ్రహ్మలో పరిపూర్ణంగా ఏకీభావాన్ని పొందుతాడు ఇదే మోక్షం జ్ఞానమే దీనికి సాధనం జ్ఞానానికి సాధనం ఆత్మవిచారణ దానికి సాధనం చిత్తశుద్ధి చిత్తశుద్ధికి సాధనం సత్కర్మలు యోగం ఇక విజ్ఞానవాదం అంటే బౌద్ధవాదం ఈ వాదంలో విజ్ఞానమే పరమార్థ సత్యం ఇతర పదార్థాలన్నీ క్షణికాలు ఈ సత్యాన్ని గ్రహించకపోవడమే బద్ధం బుద్ధ భగవానుడి బుద్ధిలో అంటే జ్ఞానంలో ప్రవేశించడమే మోక్షం తీవ్ర సాధనలే ఇందుకు మార్గం ఈ సిద్ధాంతంలో అనేక మతభేదాలు ఉన్నాయి వైభాషికులు సౌత్రాంతికులు యోగాచార్యులు మాధ్యమికులు హీనయానులు మహాయానులు విజ్ఞానవాదులు మొదలైన బౌద్ధంలోని శాకలే ఇక ఆర్హతవాదం వీరి సిద్ధాంతంలో ఏడు ప్రధాన భాగాలున్నాయి అందుచేత వీరు తమ సిద్ధాంతాన్ని సప్తభంగీనేయము అని పిలుచుకున్నారు ఆ ఏడు ఏమిటంటే ఒకటి జీవుడు ఇతడు శరీరం ఎంత పరిమాణంలో ఉందో అంత పరిమాణంలో ఉంటాడు రెండు అజీవం అనగా రాళ్ళు మొదలైనవి మూడు ఆశ్రమము అనగా ఇంద్రియాలు నాలుగు సంవరము అనగా యమ నియమాదులు ఐదు నిర్జరము అనగా గుండు గీయించుకొనుట మొదలైన తపస్సులు 6. బంధము అనగా జనన మరణాలు 7. మోక్షం అనగా లోకాతీతమైన ఆకాశంలో ఎప్పుడు పైకి వెళ్ళిపోతూ ఉండడం వీళ్ళదే మరొక సప్తభంగీనేయం ఉన్నది అదేంటంటే ఒకటి అనగా ఉండవచ్చు లేదా అతి కష్టం మీద ఉండవచ్చు ఇక్కడ స్యాత్ అనేది క్రియాపదం కాదు అవ్యయం దీనికి కొంచెం అని కానీ ఎలాగోలా అని కానీ అతి కష్టంగా అని కానీ అర్థం శ్యాదస్థి అంటే పైన చెప్పిన జీవాది సప్తభంగులలో దేని గురించి కూడా స్పష్టంగా చెప్పలేమని ఉంటే ఉన్నది కావచ్చు లేకపోతే లేనిది కావచ్చు అని వారి భావం ఇలాగే రాబోయే పదాల దగ్గర కూడా అన్వయం చేసుకోవాలి రెండు శ్యా నాస్తి అనగా లేకపోవచ్చును అని మూడు అనగా ఉండవచ్చును లేకపోవచ్చును నాలుగు చెప్పడానికి కానీ చెప్పడానికి వీలు లేకపోవచ్చును అని ఆరు అనగా లేకపోవచ్చును కాని చెప్పడానికి వీలు లేకపోవచ్చును ఏడు ఉండవచ్చును లేకపోవచ్చును అయినా చెప్పడానికి వీలు లేకపోవచ్చును ఈ వాదాలన్నీ తత్వం అతి సూక్ష్మమని దానిని గ్రహించడం కష్టమని చెప్పడం కోసం బయలుదేరినవే కానీ వీటి ప్రతిపాదనలన్నీ పై విధంగా రకరకాలుగా ఉండడం వల్ల ఇవన్నీ చిత్ర విచిత్రాలైన బుద్ధికల్పనలు అని వశిష్ఠ మహర్షి అంటున్నాడు ఇలాంటి వాదాలన్నీ అనాదిగా వస్తున్నవేనని కొంతకాలం మరుగున పడిపోయి మళ్ళీ కొంతకాలానికి కొన్ని వాదాల పైకి లేస్తూ ఉంటాయని మొదటి ప్రకరణంలోని వివరంగా చెప్పుకొని ఉన్నాం కనుక ఇప్పుడు ఆ చర్చ అవసరం లేదు ఇలాంటి బుద్ధి కల్పిత వాదాలను గురించి ప్రస్తావించిన తరువాత వసిష్టమహర్షి తన బోధను ఇలా కొనసాగిస్తున్నాడు వశిష్టమహర్షి అంటున్నాడు రామ స్వాం దృష్టి స్థితి ప్రకరణం ఇరవై ఒకటవ సర్గ ఇరవై తొమ్మిదవ శ్లోకం వీళ్ళంతా తమ తమ భావాలనే సిద్ధాంతాలుగా చేసి ఇతరుల నెత్తిమీద రుద్దుతున్నారు అని నేను నీకు పూర్వమే చెప్పాను ఇవన్నీ మతి భ్రమలను కూడా నిరూపించాను ఈ మతి భ్రమలన్నింటికీ కారణం ఏమిటి అంటే మలినమైన చిత్తంతో చైతన్యాన్ని భావన చేయడమే చిత్తం మలినంగా ఉంది కనుక చైతన్యం స్వతహాగా శుద్ధమే అయినప్పటికీ వీళ్లకు మలినంగా కనిపిస్తుంది అందుచేత శుద్ధ వస్తువును శుద్ధంగానే దర్శించాలి అని కోరుకునేవాడు ముందుగా తన చిత్తాన్ని శుద్ధం చేసుకోవాలి కనుక రామా నీ మనస్సును నువ్వు శుద్ధం చేసుకో దానికి మెట్లు ఏమిటంటే ఒకటి 2. चवृत् तुम रुपान भूमिक विचिपटी मूड ज्ञाभूमी नागुदे दृश्य प्रपंचमंत चन्मात्र स्वरूपमें स्मस्तू उ चैतन्यंक भिन्न वस्तु ले ग्रह आोगशक्ति పూర్తిగా పోవాలి ఏడు వీటన్నిటి ద్వారా వాసనాక్షయాన్ని సాధించుకోవాలి రామ ఇలాంటి స్థితికి చేరినవాడు జ్ఞాని అవుతాడు వాడికి జనన మరణాలు కూడా ఉండవు వాలాగ్ర సూక్ష్మభాగా కోటిశల్పితాత్తు అహం సూక్ష్మ ఇది వ్యాపి సపస్యతి స్థితి ప్రకరణం ఇరవై రెండవ సర్గ ఇరవై ఆరవ శ్లోకం తోక వెంట్రుక చివరి మొక్కను లక్ష భాగాలు చేసి అందులో ఒక మొక్కను కోటి భాగాలు చేస్తే ఎంత సూక్ష్మమైన పదార్థం వస్తుందో నేను అంత సూక్ష్మమైనవాణ్ణి అలా సూక్ష్మంగా ఉంటూనే సర్వత్ర వ్యాపించి ఉండేవాణ్ణి అని ఎవడు చూస్తున్నాడో వాడే నిజంగా చూస్తున్నాడు అంటే ఎవడికి ఇలాంటి జ్ఞానం ఉందో ఎవడికి ఇలాంటి అనుభవం ఉందో వాడే నిజమైన జ్ఞాని అని ఇక్కడ వశిష్ఠ మహర్షి యహ పశ్యతి అనే మొగటం పెట్టి జ్ఞాని లక్షణాలను స్వర్గ చివరిదాకా వర్ణించేశాడు ఈ విషయాలను ముముక్షు వ్యవహార ప్రకరణంలో శమ వర్ణన దగ్గర కూడా చెప్పి ఉన్నాడు కనుక మనం ఇప్పుడు వాటిని చెప్పుకోవడం లేదు ఆ తరువాత ఇరవై మూడవ జీవన్ముక్తుడి యొక్క లక్షణాలను వర్ణించిన సందర్భంలో జీవన్ముక్తుడనే రాజుకి ఈ శరీరమే నగరం అంటూ శరీరాన్ని నగరంతో పోలుస్తూ ఎక్కడికక్కడ జీవన్ముక్త లక్షణాలతో సమన్వయం చేస్తూ కవితామయంగా అద్భుతమైన వర్ణన జరిగింది ఆ తరువాత ఇరవై నాలుగవ సరుగలో వశిష్ఠ మహర్షి మళ్ళీ మామూలు సాధకుడి దగ్గరికి వచ్చాడు జీవన్ముక్తి లేని మామూలు మనిషికి ఈ శరీరమే ఒక మహానరక సామ్రాజ్యమని ఇంద్రియాలే ఇక్కడ శత్రువులని వర్ణన ప్రారంభించాడు ఈ వర్ణన మొత్తానికి తాత్పర్యం ఏమిటి అంటే పరిశుద్ధమైన మనస్సే సాధకుడికి మిత్రుడు మలినమైన మనస్సే సాధకుడికి శత్రువు అని స్థితి ప్రకరణంలో భార్గవోపాఖ్యానం పదహారవ సర్గతోనే పూర్తయిపోయింది పదిహేడవ సర్గ నుండి ఇరవై నాలుగవ దాకా ఈ కథను విశ్లేషిస్తూ వశిష్ఠ మహర్షి చాలా రకాల చర్చలు చేశాడు ఈ చర్చ మొత్తానికి సారావంశంగా ఇరవై సర్గ సరిగా చివరికి వచ్చేసరికి వశిష్టుడు సూటిగా రాముణ్ణి సంబోధిస్తూ రామ మామూలు పామారుడిలాగా మనస్సుకు పరాధీనుడవు కాబోకు ఇంద్రియాలని శత్రువులను జయించి మనస్సునే నీ స్వాధీనంలోకి తెచ్చుకో ఈ ప్రయత్నంలో నీకు దామవ్యాల కటోపాఖ్యాన న్యాయం పట్టకుండుగాక భీమభాస భాస న్యాయం నీకు పట్టుగాక అన్నాడు ఆనాటి రచనల్లో రాబోయే విషయాన్ని ప్రవేశపెట్టే ప్రక్రియల్లో ఇది ఒకటి ఈ ప్రక్రియ ప్రకారం ఆ ఉపాఖ్యానాలు ఏమిటి అని రాముడు అడగడం ఇదిగో చెప్తున్నాను అని వశిష్ఠుడు అందుకోవడం జరుగుతుంది ఈ పద్ధతిలోనే ఇరవై ఐదవ సరుకలో దామవ్యాల కఠోపాఖ్యానం ప్రారంభం అయింది ఇప్పుడు వశిష్ట మహర్షి దామవ్యాల కఠోపాఖ్యానంలోకి ప్రవేశిస్తున్నాడు సాధనలో ఒక స్థాయికి చేరి మనస్సు చాలా మటుకు నిర్మలం అయిన తరువాత కూడా సాధకుడు అహంకారానికి ఇంద్రియ వ్యామోహానికి చోటు ఇస్తే వాడు క్రమంగా అట్టడుగుదాకా పతితుడు అయిపోతాడని అహంకార స్పర్శ లేకుండా ఎన్ని పనులు చేసిన చిత్తానికి మాలిన్యం అంటదని రెండు పరస్పర విరుద్ధ అంశాలను నిరూపించేందుకోసం వశిష్ట మహర్షి ఈ కథను చెప్పబోతున్నాడు అది దృష్టిలో పెట్టుకునే మనం ముందుకు సాగాలి ఇక ఉపాఖ్యానంలోకి ప్రవేశిద్దాం పూర్వం పాతాళలోకంలో శంభరాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు శంబరం అంటే నీరు అని అర్థం మాయలే మనులు అనుకుంటే ఆ మణులకు వీడు సముద్రం వంటి వాడి బలానికి ఐశ్వర్యానికి సుఖభోగాలకు అంతులేదు వాడి దగ్గర ఒక చందనవృక్షాల తోట ఉండేది దాంట్లో పాములు మాత్రం లేవు వాడి పట్టణంలో అమావాస్య నాడు కూడా పూర్ణచంద్రుడు ఉదయించవలసిందే ఇతడు ఒకసారి దేవతల మీద దండెత్తి వెళ్ళి వాళ్ళని చిత్తుగా ఒడించి అక్కడి సంపదలన్నీ కూడా దోచి తెచ్చుకుని ఆ ఐశ్వర్యంతో తన రాక్షస సైన్యాన్ని పెంచుకుని నిర్భయంగా సుఖభోగాలలో మునిగిపోయాడు శంభరుడు సుఖభోగ లాసుడై అమరుపాటుగా ఉన్న సమయం చూసి దేవతలు ఎదురు దాడి చేశారు దేవతలు దాడి చేసిన శంభరుడికి మత్తు దిగక సేనాపతులను యుద్ధానికి పంపించి తాను విలాసంగా కాలక్షేపం చేశాడు దానితో దేవతలు రెచ్చిపోయి సంబరుడు సేనాపతులందరినీ సమూలంగా నిర్మూలించేశారు అప్పటికి కళ్ళు తెరుచుకున్న శంభరాసురుడు మహోగ్రుడై ఒంటరిగా సరాసరి స్వర్గరాజ్యం మీదకి దూకాడు అప్పటిదాకా రాక్షస సేనాపతుల మీద పెట్టేకపోయిన దేవతలు శంబరాసురుడు తన ఊరి మీద పడ్డాడనేసరికి గడగడలాడిపోయారు ఎందుకంటే శంబరుడి మాయా సముద్రపులో తెంతో రాక్షసుల కన్నా బాగా తెలుసు దేవతలు ఏం చెయ్యాలా అని ఆలోచించి ఊళ్ళో ఒక్క పురుగు కూడా కనిపించకుండా అంత మాయం అయిపోయారు సంబరాసురుడికి ఏం జరిగిందో అర్థం కాలేదు ఇల్లు తిరిగాడు ఒక్క దేవత కనిపించలేదు దాంతో సంబరాసురుడికి ఉళ్ళు వండిపోయే ఇళ్లలో విలువగల వస్తువులన్నీ ఆ తరువాత ఇళ్ళన్ని తగలబెట్టేశాడు అప్పటికి వాడి కోపం కొంత ఆ తరువాత ఇంకా కొన్నాళ్ళు చూశాడు ఎక్కడ దేవతలు జాడ కనిపించలేదు దాంతో సంబరుడు తన సైన్యంలోనే కొత్త సేనాపతులను తయారు చేసి వాళ్లకు దేవతల పట్టణాలను అప్పు చెప్పి తను పాతాళానికి వెళ్ళిపోయాడు అతను అలా పోయాడో లేదో ఇక్కడ దేవతలు మూకుమ్మడిగా స్వర్గ పట్టణాల మేరకు దాడి చేసి అక్కడ అధిపతులుగా ఉన్న రాక్షస సేనాపతులను సంహరించి మళ్లీ పారిపోయారు సంబరాసురుడికి ఈ వార్త తెలిసి ఒళ్ళు వండిపోయి గొంతంతా చించుకొని దేవతల కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టాడు ఏమీ ఫలితం కనిపించలేదు కొంతకాలం చూసి మళ్లీ రాక్షస సేనాపతులను దేవపట్టణాలలో నియమించాడు మళ్ళీ దేవతలు అదను చూసి ఆ రాక్షస సేనాపతులను అందరినీ నరికేశారు ఈ తంతు చాలాసార్లు జరిగింది ఈ సంక్షోభంలో శంభరాసురుడి సైన్యం క్రమక్రమంగా క్షీణించిపోతోంది ఈ పరిస్థితిని గమనించిన సంభరాసురుడు బాగా ఆలోచించి తన శక్తి అంతా కేంద్రీకరించి తన మాయా విద్యల బలంతో ముగ్గురు కొత్త రాక్షసులను సృష్టి చేసేసాడు మొదటివాడికి దాముడు అని పేరు పెట్టాడు దామ అంటే తాడు వీడు శత్రువులను తాడుతో కట్టినట్లు కట్టిపడేసి నిర్వీర్యులను చేస్తాడని అభిప్రాయం వ్యుత్పత్ రెండవవాడికి వ్యాలుడు అని పేరు పెట్టాడు వ్యాలం అంటే పాము వీడు పాములాగా తన శత్రువులందరినీ కరిచి చంపేస్తాడు అని శంబరుడి భావం విశేషేణ్యాప్త మూడవ వాడికి కటుడు అని పేరు పెట్టాడు కటం అంటే సాప లేక జల్లెడంటే డాలు వీడు శత్రువుల ఆయుధాల నుంచి తన వాళ్లను కమ్ముకుని కాపాడుతాడని శంబరుడి భావం కటతి ఆవృణవతి కటహ అని వ్యుత్పత్తి శంబరుడు వీళ్ల ముగ్గురిని తన సేనకు కొత్త సేనాపతులుగా నియమించాడు రాక్షస సేనలో ఇప్పటికే చాలామంది సేనాపతులు ఉన్నారు కానీ వాళ్ళకి ఈ కొత్త సేనాపతులకి దోమకు ఏనుగుకు ఉన్నంత భేదం ఉంది ఎలా అంటే ఒకటే ఈ దామవ్యాల కొటులకి పూర్వకర్మలు లేవు కర్మవాసనలు లేవు రెండో విషయం మరైతే వీళ్ళు ఎలా జన్మించారు అంటే పూర్వకర్మల శేషం వల్ల శంబరుడు జన్మించాడు వాడి మాయా విద్యా బలం వల్ల దామవ్యాలకటులు జన్మించారు అంటే ఈ ధామవ్యాలకటులు ఐంద్రజాలకుడు సృష్టి చేసిన మానవులు వంటి వాళ్ళు ఐంద్రజాలిక జీవుల ఆయుష్యం స్వల్పం వీళ్ళు ఆయుష్యం కొంచెం ఎక్కువ అంతే తేడా వీళ్ళు శంబరాసురుడనే నిప్పు మంటలలోంచి లేచి వచ్చిన రవల వంటివారు మూడో విషయం పూర్వకర్మశేషం లేకపోతే వీళ్ళు ఈ జన్మలో పనులు ఎలా చేస్తారు అంటే అంధపరంపరాన్యాయంగా చేస్తారు అంటే చుట్టూతో ఉన్నవాళ్ళు ఏది చేస్తే అది చేస్తారు కాకతాళీయంగా చేస్తారు అంటే ఇంగ్లీషులో ఫ్లూక్ అంటారే అలా చేస్తారు అర్ధనిద్రలో చిన్నపిల్లలు లేచి నడుస్తారే అలా చేస్తారు ఇక నాలుగో విషయం ఈ దామప్యాల కటులకి యుద్ధాలు దాడులు ఎదురు దాడులు పారిపోవడాలు చంపుకోవడాలు వంటివి తెలియవు జయాపజయాలు ధర్మాధర్మాలు అవునా కాదా అనే సందేహాలు భయాలు అలాంటివి ఏవి వీరికి లేవు కానీ సంబరాసురుడు యొక్క మనస్సులో ఏ సంకల్పం ఉందో దానికి అనుగుణంగా ప్రవర్తించడం అనేది వీరికి జన్మసిద్ధమైన గుణం గనక సంభరాసురుడు శత్రువుడు ఎవరినా కనిపిస్తే మాత్రం వాళ్లలో వైర భావన మొలకెత్తి మాయా విద్యలు గుర్తుకు వస్తాయి ఐదో విషయం యోగులు యోగ చేత అనేక శరీరాలను సృష్టి చేసుకుని వాటి ద్వారా ఏకకాలంలో కర్మక్షయం చేసుకుంటూ ఉంటారు సంభరాసురుడు ఇప్పుడు చేసింది కూడా అటువంటి ప్రక్రియ కానీ ఇవి క్రోధ ద్వేషవాసనల వల్ల పుట్టిన దేహాలు కావడం వల్ల ఇవి కర్మక్షయానికి ఉపయోగపడవు కర్మల వృద్ధికే ఉపయోగపడతాయి సంబరాసురుడు తాను సృష్టి చేసిన మహావీరుడు ముగ్గురిని ధామవ్యాల చూసుకుని వాళ్ళ శక్తులను కూడా పరీక్షించి చూసుకుని చాలా సంతోషపడ్డాడు వెంటనే సేనాభి భాగం చేసి దామవ్యాలకొట్టులను ప్రధాన సేనాపతులుగా ఏర్పాటు చేసి మొత్తం రాక్షసి సైన్యాన్ని దేవలోకం మీదకి యుద్ధానికి పంపించాడు అనుకున్నట్టుగానే దాముడు దేవత సైన్యాన్ని చుట్టుముట్టి కట్ట కట్టి పడేశాడు తరువాత వ్యాలుడు కత్తులతో కాట్లు వేశాడు కటుడు తన సైన్యం నష్టపోకుండా కాపాడుకున్నాడు వీళ్ల దాడికి దేవతలు ఓడిపోయి పరుగులు దామ వ్యాల కటులు వెంటబడ్డారు కాని దేవతలు వాళ్లకు అందకుండా మాయం అయిపోయారు కొంతకాలం వాళ్ల కోసం వెతికి రాక్షసులు పాతాళానికి వెళ్ళిపోయారు చావు తప్పి కన్ను లొట్టపోయిన దేవతలు ఏం చెయ్యాలా అని ఆలోచించి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు బ్రహ్మగారు వాళ్ల గోడు విని ఇలా చెప్పాడు దేవతలారా మీరు జాగ్రత్తగానే యుద్ధం చేస్తున్నారు అయినా దామవ్యాలకటులు ఓడిపోవడం లేదు దానికి కారణమేమిటో అర్థం అయితే కానీ వాళ్లను జయించే ఉపాయం మీకు అర్థం కాదు కనుక ఆ కారణం ఏమిటో చెబుతాను వినండి ఎవడికి హృదయంలో వాసనలు అనే దారాల ముళ్ళు లేవో అలాంటి వాళ్ల బుద్ధి సర్వసమంగా ఉంటుంది వాళ్ళకి సంతోషం ఉండదు విషాదం ఉండదు అలాంటి వారిని జయించడం ప్రపంచంలో ఎవరి తరము కాదు దీనికి భిన్నంగా వాసనలనే దారాల మొళ్ళలో బిగుసూపోయినవాడు ఎంత పండితుడైనా సరే వాడిని పసిపిల్లవాడు కూడా అల్లల్లాడించి పారేస్తాడు అలాంటి వాడిని జయించడం ఎప్పటికో ఒకప్పటికి సాధ్యం అవుతుంది పూర్వజన్మల నుంచి వచ్చే వాసనలలో దేహమే నేను అని తోచే వాసన చాలా గొప్పది దీన్నే దేహ తాదాత్మ్య వాసన అంటారు దేహాత్మాధ్యాస అంటారు పేర్లు ఎన్ని చెప్పిన విషయం ఇదే ఈ దేహమే నేను అనుకోవడం ఇదే పునాదివాసన దీనిని ఆధారంగా చేసుకుని ఈ ఇంద్రియాలు నేరని ఈ భార్యాపిల్లలు నావారని ఇలాంటి వాసనలన్నీ పెరిగిపోతూ ఉంటాయి వాసనలు ఉంటే తప్పేమిటండి అంటారేమో పరమాత్మ భిన్నంగా వేరే ఏదైనా సత్యవస్తువు ఉండి ఉంటే దాని మీద అదే నేను అనే వాసన కలిగితే తప్పు ఏమీ ఉండేది కాదు కానీ పరిస్థితి అలా లేదే పరమాత్మ కంటే భిన్నమైన సత్య వస్తువే లేదు కనుక వాటి మీద నేను అనే వాసన తప్పు కాక ఒప్పు ఎలా అవుతుంది ఇంతకు చెప్పవచ్చింది ఏమిటి అంటే అసత్యాన్ని ఆధారంగా చేసుకున్న వాసనలు ఎవరికి ఉంటాయో వాళ్ళకి మాత్రమే ఓటమి సాధ్యం అవుతుంది మీరు చెప్పిన దామ వ్యాలకటులు ఉన్నారే వాళ్లకు పూర్వవాసనలు ఇంచుమించుగా లేనేలేవు అందువల్ల వాళ్లకు నేను నాది అనే భావాలే లేవు ఎప్పుడు ఏ సన్నివేశం వస్తే ఆ సన్నివేశానికి తగ్గట్టుగా వాళ్ళ ఇంద్రియాలు ప్రవర్తించేస్తున్నాయి వాళ్ళు సాక్షి మాత్రులుగా చూస్తూ ఉండిపోతున్నారు అందువల్ల వారి అంతఃసారానికి అవధి లేకుండా పోతుంది ఈ పరిస్థితి మారాలంటే ఉన్నా ఏకైక ఉపాయం ఏమిటి అంటే మీరు పైన కింద పడి ఏదైనా ఉపాయం చేసి వాళ్ళ ముగ్గురికి వాసనలు కలిగేటట్లు చేయాలి రెండో మార్గం లేదు దానికి ఉపాయం ఏమిటి అంటే మీరు ఇక నుంచి దామవ్యాల కొటులకు లోక వ్యవహారం గురించి లోకులు దేహరక్షణ కోసం తీసుకునే జాగ్రత్తల గురించి ఇంద్రియ సుఖాల వల్ల కలిగే లాభాల గురించి కొత్త కొత్త ఆలోచనలు వచ్చేటట్లుగా యుద్ధాలు ఆ ఆపకుండా చేస్తూ ఉండండి వాళ్లలో కొత్త ఆలోచనలు గట్టిగా పుట్టడానికి మరో లక్ష సంవత్సరాలు పడుతుంది శంభరాసురుడు కూడా అప్పటిదాకా గట్టిగానే ఉంది ఆ సమయం వచ్చేసరికి వీళ్ళ ముగ్గురిలో కొత్త ఆలోచనలు బలిసి వాళ్ల వాసనలు ప్రబలం అవుతాయి ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకు అర్థమైంది కదా ఇలా వివరిస్తూనే బ్రహ్మదేవుడు అంతర్ధానం అయిపోయాడు జై గురుదత్త